రి ఓ శ్రీ గురుజో నమ హరి ఓ బ్రహ్మానందరమసుఖదం హేళం జ్ఞానం న్వాతీతం గగనసదృశం త్వమశ్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ ధి సాక్షి భూత భావా త్రిగుణరజితం సద్గురు నమా నమో విద్యా సాయ కర్తృవ్యవంశిభ్య మహాభ్యో నమోరుభ్యర్వ ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసం మ్యమా అస్మాచార్యపర్య వందే గుపర పరా స్వగురు నిజగరు పరమగురు పరగరు सद्गु पर ब्रह्मणे नम हरि ओ श्री गुरुद्योग नम हरि तलायती चूड़ जा చీకటి ఎదుట నిల్చి అబ్దాప్తు కళం కలబచ్చి మేల్క ఎందునగల చేష్టలు మ్రోల నిల్చి కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఇలా సద్గురు బోధ ఇరిగినరుని గంటే ఉళ్ళక్క సద్గురు బోధ కనుగొనగలదా అట్లనే ఎరుక గనదా తల చూడ జాలునే అలా చీకటి ఎదుట నిల్చి అబ్దాప్తు కళం కలవచ్చి మేల్క ఎందున కల చేష్టలు మ్రోల నిల్చి కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఇలలో సద్గురు బోధ నిరిగిన నరుని చేష్టలు కంటే ఉళ్ళక్కి సద్గురు బోధ కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా భారతీయ సాంప్రదాయంలో రెండు సందర్భాలు జీవితంలో ముఖ్యమైనటువంటివి ఒకటి అరుంధతి దర్శనం అయితే గృహస్థాశ్రమాన్ని స్వీకరించేటప్పుడు ఆ సప్త ఋషి మండలాన్ని చూపెట్టి సప్త ఋషి మండలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్తారు చాలా జాగ్రత్తగా పరికిస్తే కానీ ఈ అరుంధతి నక్షత్రం కనపడదు చాలా దూరం ఉంటుంది మానవులందరూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించేటప్పుడే ఆ వివాహం జరిగే కాలంలోనే అష్టప్రకృతులను సాక్షిగా చూపెట్టి యజ్ఞకర్మగా వివాహక్రతువును ప్రారంభిస్తాం ముగింపు దశకు వచ్చేటప్పటికీ నాయన ఋషి ప్రోక్తమైనటువంటి జీవన విధానం ఎలా జీవించాలో నీకు వరపూజ దగ్గర నుంచి అపగిందల వరకు చూపెట్టాము బోధించాం నీకు ప్రత్యక్షంగా ఎవరు సాక్షి అంటే సూర్యుడు చంద్రుడు సప్త ఋషి మండలం కాబట్టి తప్పక ప్రతిరోజు ఉదయం పూట సూర్యునికి నమస్కరిస్తున్నామో రాత్రి వేళ సాయం సంధ్యాకాలానికి పునః చంద్రోదయం అయ్యే సమయానికి సప్త ఋషి మండలం కనబడుతుంది అట్లాగే ఈ సప్త ఋషి మండలానికి ఉత్తరాన ధ్రవ మండలం కనబడుతుంది మానవులందరూ కూడా తప్పక రాత్రిపూట నక్షత్ర దర్శనం చేసేటటువంటి రీతి సాంప్రదాయం దీక్ష భారతీయ సంస్కృతిలో ఉంది దీనికే నక్తములు అనేటటువంటి ఒక దీక్ష ఉంది అంటే అర్థం ఏమిటంటే సూర్యోదయాది ఆదిగా నక్షత్ర దర్శనం దీక్షగా ఉపవసించి జపం చేసి ధా ధ్యానం చేస్తూ అజపా పద్ధతిగా నిలకడ చెందేటటువంటి పద్ధతికి నక్తమని పేరు అంటే సూర్యోదయాది నుంచి మొదలు పెడితే నక్షత్ర దర్శనం అయ్యేలోపు అక్షర లక్ష జపం పూర్తి చేయాలన్నమాట ముఖ్యంగా శ్రీ విద్యా ఇది చాలా కఠినమైనటువంటి నియమం అక్కడ బోధించబడేటటువంటి జప విధానాలు చాలా తీవ్రతరమైనటువంటి జప విధానాలు అవి ఒక్కొక్క మంత్రం నాలుగు పేజీలు ఐదు పేజీలు కూడా ఉంటుంది ఆ మంత్రం మొత్తాన్ని అక్షర లక్ష చేస్తే తప్ప అది స్వాధీనం అవదు అలా చేయడానికి కొంతమంది దరిదాపు మూడు సంవత్సరాల పాటు ఈ నక్తం అనే దీక్షను స్వీకరిస్తారు మూడు సంవత్సరాలు ఏకభుక్తమే మూడు సంవత్సరాలు పగలేని తినరు కేవలం మంచినీరు తులసి తీర్థం మాత్రమే పుచ్చుకునే అవకాశం ఉంటుంది తరువాత ఇంకా కొద్దిగా మరీ వృద్ధులు కానీ లేదా బాలురు కానీ అవి ఉంటే వాళ్ళకి గోక్షీరాన్ని మాత్రమే పుచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక మిగిలిన అవకాశం లేదు ఘన పదార్థానికి అసలు అవకాశమే లేదు కాబట్టి ఎందుకంటే అది మధ్యలో ఆపితే అక్షర లక్ష్య పూర్తి కాదు కాబట్టి అలా నక్షత్ర దర్శనం అయ్యేలోగా ఆ జపం పూర్తి చేయాలి సాక్షి సప్తఋషి మండలం సాక్షి సూర్యచంద్రాదు వాళ్ళని సాక్షిగా మా పెట్టుకొని ఈ సాధన చేస్తారు ఇది ఎంత కఠినతరమో అంత తీవ్ర ఎంత తీవ్రతరమో అంత ఉపయుక్తమైన సాధన కహానీ అందరికీ ఇది వీలు కాదు అందరూ చేయకూడదు ఆ రకమైనటువంటి బలం ఉన్నవాళ్లే చేయాలి ముఖ్యంగా ప్రాణశక్తిలో బలం ఉండాలి శారీరక శక్తిలో బలం ఉండాలి నక్షత్ర దర్శనమైన తర్వాత పుచ్చుకునే ఆహారం ఎంత ఉండాలయ్యా అంటే తాను తినగలిగే దాంట్లో ఒకటి బై వంతు నుంచి ఒకటి బై వంతు వరకే భుజించాలి ఈ నియమాన్ని పాటించాలి అలా భుజించేటటువంటి విధానానికి నక్తములు అని ఒక దీక్ష ఇది భారతీయ సాంప్రదాయంలో ఉన్న విశిష్టమైనటువంటి దేక్షా. అలాగే వివాహక్రతువులో కూడా ఈ అరుంధతి దర్శనం పేరు మీద సప్త ఋషి మండలాన్ని లక్ష్యంగా చూపెట్టి నీవెప్పటికైనా సరే ఆ ధ్రువ మండలాన్ని చేరాలనైనా అని మనకి పెద్దలు బోధిస్తూ ఉంటారు స్థానో రచలం ధ్రువం ఈ భూమండలం మొత్తానికి ఈ పాలపుంత మొత్తానికి కూడా ఆ ధ్రువ మండలం అనేటటువంటి స్థానం కదలకుండా ఉంటుంది ఏ కాలంలో అయినా చూడండి ఏ దిశలో నుంచి అయినా చూడండి ఏ దేశం నుంచైనా ధ్రువ మండలం వైపు కనబడుతూ ఉంటుంది అది ఎప్పుడు ప్రకాశవంతమైన నక్షత్రం అనమాట సరే మిగిలినటువంటి పౌరాణిక కథలు కాసేపు పక్కకు పెట్టినా పెద్దల సంజ్ఞారూపకమైన బోధలో ఏముందయ్యా అంటే ఋష్యాశ్రమ సాంప్రదాయంగా జీవించి ఆ ధ్రువ నక్షత్రం వలె కదలనటువంటి స్థితికి చేరమని ఇందులో ఉన్నటువంటి విజ్ఞానం అలాగే మరొక ఘట్టం ఉంది అదేమిటయ్యా అంటే పౌర్ణమి నాడు సాధారణంగా ఆరాధనలు జరుగుతాయి ఏ సద్గురుమూర్తుల యొక్క ఆరాధనలైనా పౌర్ణమి నాడు జరుగుతాయి ఆరాధనలన్నీ పౌర్ణమి నాడు పెట్టడంలో ఉన్న ఒక విశేషం ఉంది ఏమిటయ్యా అంటే చంద్రోదయాదిగా బోధ ప్రారంభమవుతుంది చంద్రోదయం వరకు బోధ జబ్బరు చంద్రోదయాదిగా బోధ ప్రారంభమై అర్ధరాత్రి వేళకు వచ్చేటప్పటికీ ఉపదేశకాలం అప్పుడు ఉపదేశాలు ఇస్తారు అర్ధరాత్రికి ఉపదేశాలిచ్చి పునః అందరిచేత సమాధినిష్టలా నిష్టలో ఉండటం ఎలాగా ఆ అజపా స్థితిలో ఉండడం ఎలాగా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారి సాధనా బలాన్ని పన్నెండు గంటల నుంచి తెల్వార్థామున నాలుగు గంటల లోపల ఐదు గంటల లోపల అంటే సూర్యోదయం లోపల పరీక్షించడం జరుగుతుంది పరీక్షించడం ఎట్లా పరీక్షిస్తారంటే గురువు సమాధినిష్టలో ఉంటాడు సమాధినిష్టలో ఉండి శిష్యుల్ని చూస్తాడు సశరీరుడైనటువంటి అశరీరి సమాధినిష్టలో ఉండి అర్ధనీమిలిద నేత్రుడై శిష్యులందరినీ గమనిస్తూ ఉంటాడు శిష్యులందరూ కూడా ఆ కాలంలో గురువు ఎలా సమాధినిష్టలో ఉన్నాడో అలా చెలించకుండా సమాధినిష్టలో నిలకడ ఉండాలి అలా ఉండగలిగిన తరువాత సూర్యోదయాత్ పూర్వము అంటే ఐదు గంటలకి నుంచి ఆరు గంటల లోపల లేదా నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపల ఆ గంటన్నర లోపల ఎవరెవరైతే ఆయా సమాధినిష్ఠులై ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మముహూర్త కాలానికి పునః మేల్కొంటారు గురువుగారితో సహా మేల్కొన్న తర్వాత గురువుగారి యొక్క దృగ్దీక్షా దర్శనం హస్తమస్తక సంయోగ దీక్ష ఆ ఆ రకమైనటువంటి గురువుగారిని గురువుగారు అలా అలా నిలకడగా చూస్తూ ఉంటారు వారి చరణాగతి శరణాగతి పాదమల బడి అహమును సమర్పించి అభిమానమును సమర్పించి వారి దృగ్దీక్ష ద్వారా వారి చైతన్యాన్ని అందిపుచ్చుకునేటటువంటి పని వారు బ్రహ్మరంధ్రస్థానంపై తమ కరము నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉద్దీపనం మేల్కొల్పించి మేల్కొలుపు చేసేటటువంటి పని ఈ మూడు పనులు ఏకకాలంలో జరుగుతాయి శరణాగతి దృగ్దీక్ష స్పర్శదీక్ష ఇలా సూర్యోదయం అయ్యే లోపు ఇదంతా పూర్తయిపోవాలి అరుణోదయ కాలానికి ఇది పూర్తయిపోవాలి నిజానికి సూర్యోదయం అని కాదు అరుణోదయ కాలానికి అలా ఇది పూర్తయిపోతుంది పూర్తవగానే శిష్యులందరినీ తీసుకుని గురువుగారు బయటకు వస్తారు ఆకాశంలో చూపిస్తారు ఏం చూపిస్తారు ఒక పక్క ఏమో ఉదయిస్తున్న సూర్యుడు ఒక పక్క అస్తమిస్తున్న చంద్రుడు ఇద్దరు ఏకకాలంలో గగనంలో కనబడతారు అది ఎలా కనబడుతుందయ్యా అంటే వెలవెలా తెల తెలా ప్రకాశహీనమై రేఖగా మాత్రంగా ప్రకాశవంతమై ఉన్న పౌర్ణమి చంద్రుడు అంతకుముందు వరకు చాలా దేదీప్యమైన వెలుగులు ఉంటాయి చీకట కాబట్టి ఇటువైపు నుంచి సూర్యబింబం పైకి పైకి లేస్తున్నటువంటి ఆదిత్య బింబం దాని యొక్క ప్రభావం ఈ రెండింటిని దర్శింపజేస్తుంది దర్శింపజేసి అదిగో ఆ చంద్రుడు ఎలా అయితే వెలవెలా తెలతలా పోతున్నాడు నీవు బయలుస్థితిలో మేలుకొనగానే ఆ పరశివ దర్శన స్థితిలో మేల్కొనగానే ఆ పరబయలు స్థితిలో మేల్కొనగానే ఇదిగో ఈ చంద్రుని వలె ఎరుక వెలా తెలా పోతుంది ఇది ప్రతిబింబ సమానం దానికి ఏమీ ఉనికి లేదు అనేటటువంటి నిర్ణయాన్ని నిర్ధారణగా చెప్తారు ఇది ఒక అపూర్వమైన ఘట్టం ఈ క్రియా క ఇదంతా పర్ఫెక్ట్గా జరగాలన్నమాట ఇట్లా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే జరుగుతుందో ఆ రకమైనటువంటి నిర్ణయాత్మకమైన స్థితి సమాధినిష్ట నుంచి ఎప్పుడైతే శిష్యుడు పొందుతాడో ఆ దర్శనం అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంకా అతనికి నిర్ణయం చేయడానికి ఇంకా వేరే శక్తుల సహాయం అవసరం ఉండదు సహస్ర కోటి అని ఒక అమ్మవారి స్తోత్రం ప్రారంభమవు అందులో సాలా విశేషమైనటువంటి అలంకారాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఆ స్తోత్రం గురించి చెప్పకపోయినా ఆ ఉదయించే భానుని వలె ఉందట అమ్మవారు ఒకచోట ఇలా చెప్తాం ఒకచోటెలా చేద్దాం పూర్ణేందుబింబాననీ అని మరొక చోట చెప్తాం అంటే పూర్ణచంద్రుని వలె అమ్మవారు ఉందట ఈ రెండు అమ్మవారేనటండి ఈ రకమైన వేదాంత నిర్ణయం రెండిట్లోనూ ఉంది ఆదిశంకర స్తోత్రాలలో కాబట్టి గురు కరుణచేత ఈ మూలా ప్రకృతి అనేటటువంటి అఖండ ఎరుకని అధిగమించేటటువంటి నిర్ణయాన్ని పొందాలి అక్కడేమో సప్తృషి మండలాన్ని ఆదర్శంగా స్వీకరించి లక్ష్యంగా స్వీకరించి ధ్రవమ మండలాన్ని గుర్తిరిగి అరుంధతి దర్శనం అనే సాంప్రదాయం పేరిట చెప్పబడేటటువంటి లక్ష్య దర్శనం ఇక్కడ పౌర్ణమి నాటి ఉదయం మర్నాడు ఉదయం సూర్యుడు చంద్రుడు ఏకకాలంలో గగనంలో దర్శించేటటువంటి దర్శనం ఈ దర్శనాన్ని ఇక్కడ ఉపమానంగా స్వీకరించారు ఈ కందార్థంలో ఇప్పుడు చూద్దాం కథార్థాన్ని తల ఎత్తి చూడజాలునే అల చీకటి ఎదుట నిల్చి అబ్దాప్తు అబ్దాప్తు అంటే అబ్ది అంటే సముద్రం సముద్రానికి ఆప్తుడు ఎవరయ్యా అంటే చంద్రుడు అది అబ్దాప్తు ఏదో సంస్కృత శబ్దం ఈ కదార్థాలలో తేట తెలుగు శబ్దాలలో సంస్కృత శబ్దాలు మిళితం చేయబడ్డాయి సరి చోట సరి రీతిగా అబ్ధాప్తు అంటే ఆ పూర్ణ చంద్రుడు యొక్క ప్రభావం సముద్రం మీద ఉంటుంది పౌర్ణిమ నాడు అమావాస్య నాడు సముద్రం పోటెత్తుతుంది ఎలాలో అగసిపొ ఎగసిపడుతూ ఉంటాయి ఆ చంద్రుని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం చేత సముద్రం అంతా కూడా శక్తివంతమైనటువంటి ప్లాస్మా మీడియంగా తయారవుతుంది అందుకని మనకి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇలా రకరకాల పౌర్ణమిలో సముద్ర స్నానం అనేటటువంటి విధానాన్ని మన సంస్కృతిలో పెట్టారు ఆయా కాలములలో ఆ చంద్రుని యొక్క కిరణ ప్రభావం చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం చేత సముద్ర జలములన్నీ కూడా శక్తి పూరితములవుతాయి అనమాట అందుకే సూర్యోదయా పూర్వమే పౌర్ణమి స్నానాన్ని పూర్తి చేయాలి అంతేగాని సూర్యుడు వచ్చిన తర్వాత చేయకూడదు సూర్యుడు వచ్చిన తర్వాత చేస్తే అదంతా విహారం కోసం చేయటమే దానివల్ల ప్రయోజనం ఉండదు అప్పుడు చంద్రకిరణ స్పర్శ చేత పొందినటువంటి శక్తి అంతా సూర్యతాపం చేత హరించబడుతుంది అందుకని పౌర్ణమి స్నానం అంటే అర్థం ఏంటంటే సూర్యోదయా పూర్వం చేస్తేనే పౌర్ణమి స్నానం ఇది తెలుసుకోవాలందరూ కూడా ఆ శక్తిని పొందాలి పొందితే ఏమిటవుతుందండి తల ఎత్తి చూడాలనే అల చీకటి ఎదుట నిలిచి కళంకల వచ్చి మేల్క ఎందునగల చేష్టలు మ్రోల నిల్చి ఆ పౌర్ణమి నాటి చంద్రుడు స్వయం ప్రకాశంగా కనబడతాడు బహి ఎంత వెలిగిపోతున్నాడోనండి అని నిశ్చేష్టులై చూస్తారట ఆ సముద్ర స్నానం చేసేవాళ్ళు కూడా ఆ చంద్రుడు పూర్ణచంద్రుడు అలా కనబడుతూ ఉంటే మా జీవులన్నింటినీ కూడా పూర్ణచంద్రుడు మోహింపజేయగలడట ఆ మోహన శక్తిని సమ్మోహన శక్తి ఆ పౌర్ణమి నాడి చంద్రునిలో ఉంటుంది కారణం ఏమిటంటే చంద్రమా మనసోజాత మనసుకు అధిష్టానం ఆ చంద్రుడే కాబట్టి కాబట్టి ఆ చంద్రుని యొక్క పూర్ణ కళ చేత మనసు మోహింపజేసి ఆనంద అవుతుంది పూర్ణ చంద్రుని చూసినప్పుడు కానీ ఎవరైతే బయలును దర్శించారో ఎవరైతే ఎరుకని అధిగమించారో లేని ఎరుక స్థితికి చేరారో వారికి పౌర్ణమి నాటి చంద్రుడు ఏ ప్రభావాన్ని కలిగించలేదు ఏ ఆనందము కలగదు వాళ్ళకి ఏ మోహము కలగదు కారణం ఏమిటంటే నిర్వాసనామౌన దీక్ష అనేటటువంటి దీక్ష ద్వారా వాళ్ళు బయలుని దర్శించారు ఇలా నాలుగు దీక్షలు ఉంటాయి చివరి భాగం పరబ్రహ్మ నిర్ణయ స్థితి నుంచి బయలు దర్శన స్థితిలోకి ద్వాదశి షోడశి పంచదశుల మధ్యలో ఆ దీక్షాత్రయం ఇచ్చినప్పుడు ఒక నాలుగు దీక్షలు ఉంటాయి అందులో మొదటిది నిర్వాసన మౌన దీక్ష అంటే వాసనాక్షయమైపోయినటువంటి మౌన స్థితిలో అనంత విశ్వాన్ని ఊరక ఉండి చూడగలుగుట అనంత విశ్వము లేని స్థితిలో ఉండి విశ్వమును చూతుట దీనికి నిర్వాసన మౌన దీక్ష అని పేరు ఇక్కడి నుంచి చూస్తే ఏమైందట చంద్రుడు ఒక బంతిలాగా ఒక గోళంలాగా కనబడుతూ ఉంటాడు ఆ చంద్రప్రకాశం ఏ ప్రభావాన్ని కలిగించదు ఏ ఉద్వేగాన్ని కలిగించదు ఎందుకని ఎ దృశ్యం అనేది నిర్ణయమైనటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు అది కూడా ఒక దృశ్యమే కదా ఈ జగత్ దృశ్యమో ఆ సూర్యోదయము ఒక దృశ్యమే ఈ సూర్యాస్తమయము ఒక దృశ్యమే ఆ చంద్రోదయము ఒక దృశ్యమే పౌర్ణమి యొక్క శరశ్చంద్రికా వెన్నెల చిన్నెల వెన్నెలు చి ఏమంట వెన్నెల చిన్నెలు శరశ్చంద్రికా చంద్రికలు కాబట్టి శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా విశేషంగా కనబడుతుందట ఆ వాతావరణం ఆ పౌర్ణమి యొక్క చంద్రుని వెలుగులు అయితే మేల్కయ దునగల చేష్టలు మ్రోల నిల్చి ఈ రీతిగా మేలుకొన్నవాడు తురియ స్థితిలో మేలుకొన్నవాడికి మెలకువ కళ నిద్రలలో ఉన్నటువంటి చేష్టలన్నీ మ్రోల నిల్చి సాగిలపడ్డాయట శరణాగతి అయినాయట వాటికి ప్రాధాన్యత లేదు ఇప్పుడు మెలకువా కళానిద్రలలో ఉన్నవన్నీ కూడా దాసునివలే మారింది దాసోహం కాబట్టి బ్రహ్మనిష్టలు కలిగినటువంటి వాడికి జ్ఞాని అయినటువంటి వాడికి ముక్తుడైనటువంటి వాడికి మెలకువా కళానిద్రలలో ఉన్న చేష్టలన్నీ ఎటువంటివయ్యా అంటే మ్రోల నిల్చి సాాంగదండ ప్రణామం చేసేటటువంటి దాసుని వలె ఉన్నాయంట కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఎరుక గట్టిపడినటువంటి వాళ్ళకి ఇలాంటి దర్శనం కలగదు ఇలాంటి దృష్టి కలగదు వాడికి ఎక్కడికక్కడ అన్నీ ఉన్నట్టు తోస్తూ ఉంటాయి బయలును దర్శించిన వాడికేమో లేనివిగా కనబడతాయి మెలకు కూడా లేనిదే కళ కూడా లేనిదే నిద్ర కూడా లేనిదే తురియం కూడా లేనిదే అఖండ ఎరుక ఎప్పుడైతే లేనిదైపోయిందో తురియం కూడా లేనిదైపోయింది కనుగొనగలదా చాలా ముఖ్యమైన శబ్దం కనుగొనుట దర్శనం అందుకని అచల పరిపూర్ణ రాజయోగంలో దర్శనానికి చాలా ప్రాధాన్యత అంటే ద్రష్ట లేకుండా దర్శనం ఎట్లా ఎవరైనా సరే దృగ్దృశ్య వివేకంలో ద్రష్టరహితమైనటువంటి పద్ధతిని దుర్దృశ్య వివేకం అందిస్తుంది అక్కడ ఉన్నటువంటి దృక్కుకి సర్వదృక్ అని పేరు ఈ సర్వదృక్కుకే అఖండ పేరు అంటే సర్వమును ఏకకాలంలో చూడగలిగే గ్రహించగలిగే వ్యాపకమై ఏకకాలంలో సాక్షిగా ఉండే ఏ పరబ్రహ్మము పరమాత్మ అనే ఆ స్థితికి సర్వదృక్ అని పేరు దానవతల అన్నారు వెంటనే దానవతల అనగానే ఆ బయలులో ఇది లేదు కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఈ ఎరుక ఆ బయలుని చూసింది చూడగానేది అదే లేకుండా పోయి ఎట్లాగంటే ఉపమానం చెప్తున్నారు ఇలాలో సద్గురు బోధాని చేష్టలు కంటేక్కి సద్గురు బోధౌట కనుగొనగలదా సద్గురుమూర్తి యొక్క ఆశ్రయం పొందినటువంటి సత్శిష్యుడికి ఆ ఆశ్రయం కలగక ముందున్న లక్షణాలన్నీ ఉళ్ళక్కి కొంతమందికి మన మన దేశంలో ఆంధ్రదేశంలో అబద్ధాలు ఉళ్ళక్కి ఇలాంటి పేర్లు పెడతారు కారణం ఏమిటంటే వాళ్ళకు ముందు పాపం ఒక ఆరేడుగురు ఎనిమిది మంది వరుసగా పిల్లలు బాలరిష్టాల వల్ల చనిపోవడం కానీ గర్భశోకం కలగడం కానీ లేదా గర్భవిచ్ఛిత్తి కలగడం కానీ జరిగినటువంటి మాతృమూర్తులు ఆ తర్వాత పుట్టిన వాడు ఎంతకాలం ఉంటాడు అనే సందేహం చేత వీడు ఉళ్ళక్కి అని పేరు పెడతాడు వీడు అబద్ధాలు అని పేరు పెడతారు ఇలాంటి సాంప్రదాయం మన తెలుగు నాటం ఉంది కాబట్టి ఇక్కడ ఉళ్ళక్కి అనే పేరు అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించాడు నా ఎరుకలు నా నేను చల్లపల్లిలో అబద్ధాలు గారని ఒకవారిని దర్శించాను వారి పేరు అబద్ధాలు గారు అదేమిటండి అంటే వారు చెప్పారు ఈ సాంప్రదాయం గురించి అప్పటికి వారికి నాకు పాతికేళ్ళు వారికి అప్పటికి ఎనభై ఐదేళ్ళు వారు చక్కగా మెహర్ సెంటర్లో అద్భుతమైనటువంటి నామ సంకీర్తన సంగీతం పాడే స్వరం తప్పకుండా శృతి తప్పకుండా ఎనభై ఐదేళ్ల వయసులో కూడా వారు పూర్ణాయుర్దాయం జీవించారు అలాంటి వాళ్ళని దర్శించాం అలాంటి అవకాశం ఈశ్వరుడు ఇచ్చాడు సద్గురుమూర్తి ఇచ్చాడు అలా సద్గురుమూర్తి యొక్క కృపని పొందినట్లయితే పూర్వ జీవనం ఏదైతే ఉంటుందో ఆ పూర్వజీవనంలో ఉన్న అజ్ఞానమే కానీ అభిమానమే కానీ అహమే కానీ ఈ మూడు కూడా ఉళ్ళక్కవు గదరా ఎలా ఒళ్ళక్క అయినాయండి ఇప్పుడు సద్గురు బోధ నిరిగిన నరుని చేష్టలు కంటే ఉళ్ళక్క ఎలా ఉండాలంటే బోధ వింటే అవదు బాగా గుర్తుపెట్టుకోవాలండి చాలామంది గురువుగారి దర్శనం చేతనే ముక్తి లభిస్తుందని बोधाश्रवणं चेतने मुक्ति लभ मोक्षन लभस्तानी इलाग तात्कालिक प्रवेश उप उपाय आश्रई इदंत प्राथमिक मै संगति अंत कर्म मार्गे भक्ति मार्गा भक्ति मार्गे ज्ञा मार्के मरल इलां पाटल च కానీ నిజమైనటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే సద్గురు బోధను ఆశ్రయించి నువ్వు జీవించాలి సద్గురువు ఎలా ఉన్నాడో చూడాలి నువ్వు ఎలా జీవిస్తున్నాడో అది దగ్గరగా చూడాలి వారి హృదయం ఎలా ఉందో గ్రహించాలి వారి హృదయాంతర్గతమైనటువంటి స్థితిలో ఆ దైవీ ప్రణాళిక ఎలా నర్తిస్తుందో చూడాలి ఆ దైవీ ప్రణాళికలో భాగమై అవడానికి నువ్వు ప్రయత్నించాలి ఆ దైవి దైవీ ప్రణాళికను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి ఆ దైవీ ప్రణాళికలో అంశీభూతం అవ్వాలి ఆయన ఏ లక్ష్యం కొరకు పరిశ్రమిస్తున్నాడో ఆ లక్ష్యంలోనూ భాగం అవ్వాలి అలా అవ్వటానికి సద్గురు బోధన ఆశ్రయించి జీవించటము అని కాబట్టి ఎరిగిన నరుని చేష్టలు కంటేకి ఆ పరిపూర్ణ దర్శనం కలిగినటువంటి ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి సశరీరి అయినటువంటి దేశికుని యొక్క జీవనాన్ని గమనించి మనల్ని మనం తరింపజేసుకోవాలి ఉధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన నీకెవరూ బంధువులు లేరినైనా నీకు నువ్వే బంధువు నీకెవరూ శత్రువులు లేరిన నీకు నువ్వే శత్రువు అందుకని నేను నువ్వే ఉద్ధరించు ఉద్ధరింపజేసుకునే బాధ్యతను నువ్వు స్వీకరించాలి అంటుంది ఉపనిషత్తు మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఏం చేస్తుంటామంటే నన్ను ఉద్ధరించేవాడు ఎవడు కనపడతాడా వాడిని ఇంతమీద వేసేద్దామని చూస్తూ ఎవడో ఒకడా బాధ్యత మోస్తే చాలు నన్ను ఉద్ధరించే బాధ్యత అనుకుంటూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచించి ఈ రకమైనటువంటి ఏమంటారు దీన్ని తప్పించుకునే ధోరణి ఈ తప్పించుకునే ధోరణి జ్ఞానంలో పనికిరాదు జ్ఞానంలో సింహహృదయంతో పోరాడేవాడు కావాలి పరమహంస అంటారు ఏమిటయ్యా అంటే ముక్తి కానీ మోక్షం కానీ రెండు పద్ధతుల్లో సాధ్యం అండి ఆ రెండు పద్ధతులలో నీకేది సాధ్యమో ఎంపిక చేసుకో అంటారు అదేమిటంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే సూత్రం సాధకులందరికీ మొదట్లోనే తెలుస్తుంది బ్రహ్మం ఎవరయ్యా అంటే అణువు అణువులన్నింటిలో అణువు లాంటివాడు మహత్తులన్నింటిలోకెల్లా మహత్తు అణువు కన్నా అణువు మహత్వ కన్నా మహత్తు అని దానికి అర్థం ఏమిటి ఇందులో ఏమిటి సూత్రం అందులో ఒక రహస్యం ఉంది ఈ ఈ ఈ సూత్రాన్ని నేను దరిదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి వింటున్నాను అలా వినగా వినగా వెనగా ఆలోచించగా ఆలోచించగా ఏమిటి ఇందులో ఉన్న రహస్యం ఎందుకు చెప్తారు ఈ సూత్రము అని ఆలోచిస్తే పరమహంస ఒకచో చెప్తారు ఏమంటారంటే నాయన నిన్ను బాగా తగ్గించుకో ఎంత తగ్గించుకుంటావయ్యా అంటే అణువు కంటే బాగా సూక్ష్మైనటువంటి స్థాయికి నువ్వు తగ్గించుకో తగ్గించుకుంటే సంఖ్యళ్ళున్నాయే ఈ సంఖ్యళ్ళు ఏ స్థితికైనా సంఖ్యళ్లే కాకపోతే ఎనభ సంఖ్యులు లేకపోతే బంగారం సంఖ్యళ్ళు ఇది ఏంతో తయారు చేస్తాయి కాబట్టి ఆ సంఖ్యళ్ళకు ఉన్న గొలుసు ఉండే ఆ లంగ్ ఆ చిన్న చిన్న చిన్న చిన్న గొలుసులు ఉంటాయి ఆ గొలుసు మధ్యలో సన్నటి ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలో నుంచి జారిపోయేటంతగా నిన్ను నువ్వు సూక్ష్మీకరించేసుకో ఇంకా అప్పుడు నువ్వు దాంట్లో జారిపోతావు నిన్నది బంధించలేదు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి విక్రమించు మహత్తు కంటే అవతలకి విక్రమించు విరాట్ రూపాన్ని ధరించు విశ్వరూపాన్ని ధరించు వ్యాపకం చెందు సర్వవ్యాపకమవు శూన్యానికి అవతల వరకు వ్యాపకమవు నిన్ను పోగొట్టుకునే వరకు వ్యాపకమవు సంఖ్యలు తెగిపోతాయి సంఖ్యలలో నుంచి జారిపోనన్నా జారిపోవాలి లేదా సంఖ్య బద్దల కొట్టుకోవాలి దాసోహం సోహం అనే పద్ధతిలో ఈ రెండింటినీ వేదాంతం బోధిస్తూ ఉంటుంది కానీ అచల పరిపూర్ణ రాజయోగం కూడా ఈ రెండింటిలో రెండింటినీ రెండు చోట్ల ప్రతిపాదిస్తుంది ఎలా అంటే ఎరుకని తెలుసుకోవాలి ఇరుకని తెలుసుకోవాలి అంటే దాసోహంగా తెలుసుకోవాలి సోహంగా తెలుసుకోకూడదు సోహంగా కనుక ఎరుకని తెలుసుకుంటూ పోయామనుకోండి అప్పుడు బంగారు సంఖ్యలు బలపడిపోతాయి అవి తీసుకోవడం చాలా కష్టం ఇప్పుడు చాలామంది సాధకులని గమనిస్తే అందరూ కూడా ఈ సోహంగా తెలుసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు అందువల్ల ఏమైపోతామంటే ఆ రజోగుణం తమో గుణం ప్రభావాలు తగ్గుతాయి సత్వగుణంలో నిలకడ చెందుతావు ప్రశాంతంగా జీవిస్తావు సాక్షి సాధనతో నీ జీవితం ముగిసిపోతుంది అంతకంటే అవతలకు వెళ్ళాం ఆ సాక్షిత్వాన్ని తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ శరీరం వదిలేస్తాయి అంతే ఇక్కడ అయిపోతుంది కాబట్టి హనుమంతుడు ఏం చెప్పాడయ్యా అంటే దాసోహం కౌశలేంద్రస్యా అయిన చిరంజీవి పూర్వం పెద్దలు ఆశీర్వదించేటప్పుడు శతాయుష్మాన్ భవా అనేవారు తర్వాత బ్రహ్మంతా యుషు తెలుగులో చెప్పేవాళ్ళైతే నూరేళ్లు జీవించను అయినా బ్రహ్మంత ఆయుష్ జీవించను అయినా అలాగే చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించేవారు ఈ చిరంజీవ అంటే ఏంటంటే చిరంజీవభావం అంటే ఎప్పటికీ జీవభావంలో ఉండని కాదు జీవభావాన్ని అధిగమించేటటువంటి స్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా జీవభావం పోగొట్టుకోవాలి పోగొట్టుకునేంత వరకు ఈ శరీరాన్ని నిలబెట్టుకో అని అర్థం సరే అలా దాసోహం అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ గనక నువ్వు తెలుసుకోగలిగితే ఏకకాలంలో జ్ఞానము ఉండాలి ఏకకాలంలో దాసోహం అనేటటువంటి స్థితి కూడా ఉండాలి ఉదాహరణ చెప్తాను మీకు స్వామి నిర్భయానందులు అంటే పాగోళ స్వామివారు మేకా నరసింహారావు నాకు ఇరవై ఐదేళ్ళ ఇరవై ఆరేళ్ల వయసు అప్పుడు పరిచయం అయ్యారు ఈశ్వర వారి వద్ద యోగిరామ్ గారు అంటే జల్లూరు బలరామకృష్ణయ్య గారు వారితో పాటు ఉంటూ ఉండేవారు రోజు కలుస్తూ ఉండేవారు వారిని సమకాలీకులు కాబట్టి వారిని చనువుగా ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉండేవారు వేదాంత చర్చకి ప్రశ్నే ఆధారం కాబట్టి ఏదైనా ఒక ప్రశ్నని గ్రంథాలలో నుంచి కానీ వారి స్వానుభవంలోంచి కానీ ప్రశ్నిస్తూ ఉండేవారు ఏమండి ప్రపంచంలో అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా సద్గురువుని ప్రార్థిస్తారు కదా అవతారుని ప్రార్థిస్తారు కదా మీరేమని ప్రార్థిస్తారని అడిగారు ఓ ఆ సందర్భంలో నేను అక్కడ ఉండడం తటస్థించింది ఈశ్వరానుగ్రహాలను వారు మహానుభావులు దేశికులు వారెవరిని ప్రార్థిస్తారంటే వారు పంచ సద్గురువులు అవతార్ మెహర్ బాబా ఫోటో వద్ద రోజు నమస్కరించేవారు ఆ కాలంలో అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని కూడా నమస్కరించేవారు ఇలా వారందరినీ గౌరవంతో ఆదరణతో అభిమానంతో శరణాగతితో అందరినీ జీవించమని చెప్పేవాళ్ళు కాబట్టి ఆ బోధ ఈ ఆచరణ ఈ రెండు నేను గమనిస్తుండేవాడు అడిగేరు వారు ఏమంటే మీరేమని ప్రార్థిస్తారేమన్నారంటే నాయన ఏ అహం చేత అయితే బ్రహ్మాండములు కదులుతున్నాయో ఆ అహము యొక్క స్పర్శ నాకు సోకకుండా ఉండేటట్లు అనుగ్రహించమని అవతారుని వేడుకుంటాను ఆయన అన్నారు ఏ అహం యొక్క స్పర్శ చేత పిండ బ్రహ్మాండములు కదులుతున్నాయో ఆ అహం యొక్క స్పర్శ నాకు కలగకుండునట్లుగా ఆశీర్వదించమని అవతారుణ్ణి అనుగ్రహించమని కోరుతున్నాను నా ప్రార్థన ఇదే ఎప్పుడూ నాకు ఈ అహము కలగకుండునట్లుగా దాసోహం కౌశలేంద్రస్యా అన్నది వెంటనే నాకు స్ఫురించింది చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు దా నాయన జీవితం అంతా మీద బాగా గుర్తుపెట్టుకోవాల్సింది హనుమంతుడు చెప్పినటువంటి గొప్ప ఉపదేశం ఎప్పుడు చెప్పాడయ్యా అంటే రావణాసురుడు దగ్గరికి సుందరాకాండలో వెళతాడు వెళ్ళి లంకా ప్రవేశిస్తే వారి ముందు ప్రవేశపెడితే ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటే సాధారణంగా ఎవరైనా ఏం చెప్పుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటాడు నేను అట్టాంటి వాడు నేను ఇట్టంటి వాడు అంత గొప్పాను నేను ఇంత గొప్పాను హనుమంతుడు ఎంత మహానుభావుడు వారిని చూసి మనం నేర్చుకోవలసినటువంటి జీవిత సత్యం దాసోహం కౌశలేంద్రస్యా అని తనను తాను పరిచయం తీసుకుంటాడు ఏమిటి శతయోజన విస్తీర్ణాన్ని లంఘించినటువంటి మహానుభావుడు అనేక మంది రాక్షసుల యొక్క పీచ మణించినవాడు లంకానగరాన్ని కకావికలు ఒక్కడే చేసినటువంటి వాడు అక్షోహిణీయుల అక్షోహిణీల సైన్యాన్ని మర్దించినటువంటి వాడు దివ్యాత్మస్వరూపుడు దివ్యశక్తి సంపన్నుడు ఒక్క మొత్తం లంకా మొత్తం శ్మశానం వలె మార్చేసినటువంటి వాడు అంత బలవంతుడై అంత శక్తివంతుడై ఉండి ఎన్నో ఘనకార్యాలని సాధించగలిగిన సమర్థుడై ఉండి సాక్షాత్తు ఆదిత్యుని గురువుగా స్వీకరించి ఉదయాద్రిపై ఒక కాలు అస్తాద్రిపై ఒక కాలు ఉంచి ఆదిత్యుని వద్ద చతుర్వేద పారంగతుడైనటువంటి హనుమ దాసోహం కౌశలే ద్రశ్య అని తనను తాను చెప్పుకున్నాడు అలా ఆయన విడుదల పొందేశాడు ఇది గొప్ప సూత్రం కాబట్టి ఇవాళ జ్ఞానం నేర్చుకునేటటువంటి వాళ్ళందరి దగ్గర నాకు బాగా కనబడుతున్నది ఏమిటయ్యా అంటే కరకంకణములు గండబిండీరములు మెడలో ఏమంటారు వాటిని సువర్ణ ఆభరణములు ఇత్యాదులు సింహాసనములు కిరీటములు గజారోహణములు పల్లకీ ఆరోహణములు చందన రథారోహణములు ఇత్యాదులన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ బంగారు సంకేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే మానవ వాహనం మనిషికి ఎప్పుడైనా కనుక అలాంటి యోగం ప్రాప్తిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలంటే మానవుడు నిన్ను మోసుకెళ్ళేటటువంటి వాహనాలు కొన్ని అలాంటి వాహనాలలో కనుక నువ్వు ప్రయాణించేటటువంటి యోగం లభించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెను నీకు అహం అభిమానం వచ్చి చాలా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి దాసోహం అనేటటువంటి లక్షణాన్ని సాధకులు నిత్య జీవితంలో ప్రతి క్షణం కలిగి నా కేంటి అనుకున్నావా వెళ్ళిపోయినట్టే ఎరుక బారిన పడినటువంటి వాడు పునః జనన మరణ చక్రంలోకి చేరిపోతాడు ఆవిడ చేతిలో ఉన్న ఒక గొప్ప ఔషధం ఉంది గొప్ప అస్త్రం ఉంది గొప్ప వరం ఉంది అదే శాపం కూడా ఏమిటయ్యా అంటే పునః వెళ్ళినయనా కాబట్టి పునరాగమనాయచ అని మళ్ళీ మనం అంటుంటాం దివ్యత్వం షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పిన తర్వాత ఏం చేస్తామంటే మరలా పునరాగమనా యచ మళ్ళా రణినయనా అంటాం అట్లాగే ఈ ఎరుక అనేటటువంటి ప్రకృతి ఆ పరాశక్తి ఏం చేస్తున్నాయా అంటే నాయన నీకు ఈ ఈ శరీరంతో నువ్వు తరించినటువంటి అవకాశం లేదు కాబట్టి మరలా ప్రయత్నించు పునః ప్రయత్నించు అని జనన మరణ చక్రంలోకి పంపించేస్తుంది కాబట్టి దాసోహం జల్లూరు బలరామకృష్ణయ్య గారు అనేవారు వారికి నాకు ఒక చర్చ జరుగుతూ నా పద్ధతి ఏంటంటే విక్రమించడం విరాట్ రూపాన్ని ధరించడం విశ్వరూపాన్ని ధరించడం సంఖ్యని బద్దలు కొట్టుకోవడం ఏ నియమైనా సరే ఏ సూత్రమైనా సరే ఏ ఆవరణమైనా సరే బద్దలు కొట్టుకోవడమే మహతోర్ మహత్ ఇది రెండో పద్ధతి ఈ మహతోర్ మహత్ అనేటటువంటి లక్షణాన్ని పాటించాలి అంటే చాలా ధీరత్వం కావాలి చాలా వీరత్వం కావాలి చాలా శౌర్యం కావాలి తీవ్రమైన వైరాగ్యం కావాలి ఎంతటి వైరాగ్యం కావాలయ్యా అంటే చిదగ్నిస్వరూపాన్ని ధరించగలిగేటటువంటి శక్తి కావాలి జ్ఞానాగ్నిస్వరూపాన్ని ధరించగలిగేటటువంటి శక్తి కావాలి అనంత విశ్వము దగ్ధమైపోతూ ఉండగా చూడగలిగేటటువంటి శక్తి కావాలి కళ్లముందే ముందే నీవు దగ్ధమైపోతూ ఉంటే నీవే దగ్ధమైపోతూ ఉంటే చూడాలి ఇంత సామర్థ్యం వస్తుంది నీకు ఆ మహదోర్ మహత్ అనేటటువంటి స్థితి వల్ల ఇది సోహంభావం ఇక్కడ ఏమిటంటే తనను తాను ముందే పోగొట్టు తాను లేడు అసలు తను పరిణమిస్తాడు ఆ రీతిగా ఆవరణ విచ్ఛేద్యమయ్యేటటువంటి పద్ధతిగా ప్రారంభ దశ నుంచే ప్రారంభిస్తాడు దీనినైనా సరే గడ్డిపోచవలే త్యజించగలిగేటటువంటి ధృతి ధీరత్వాన్ని కలిగి ఉంటాడు ఇది రెండవ పద్ధతి పరమహంస ఈ రెండు పద్ధతులు చాలా అవసరం సాధకుడికి అంటారు ఏది ఎప్పుడు వాడాలో తెలియాలట ఈ తెలియడం అనే అంశం ఈ కదార్థంలో ఉంది ఆ మెలిక్కి ఎక్కడందో కూడా చెప్తాను హనుమా సముద్ర లంఘనం చేసేటప్పుడు రెండు ఘట్టాలు వస్తాయి ఒకటి సురస రెండు సింహిక సురస దైవం చేత దివ్యాత్మ స్వరూపులైనటువంటి అధిదైవతం చేత పంపబడుతుంది పరీక్ష నిమిత్తమే ఆ సొరస విరాట్ రూపాన్ని ధరిస్తుంది నువ్వు నాకు ఆహారం అంటుంది ఏం చేయాలి ఇప్పుడు అంటాడైతే నువ్వు నా ముఖంలోకి చచ్చాల్సిందే నీకు వేరే మార్గం లేదంటు సరే అయితే అంటాడు రెప్పపాటులో ఆవిడ ముఖం చొచ్చి మరలా రెప్పపాటులో ఆవిడ నోరు ముసిలవాడు బయటకు వచ్చేస్తాడు వచ్చేసి అమ్మా నీ కోరిక తీర్చాను నా పని అయిపోయింది అంటాడు సురస్సు అనుగ్రహించేస్తుంది ఆవిడ దివ్యాత్మ స్వరూపాలు దైవంచేత పంపబడి ఆ దివ్యత్వాన్ని చూపెట్టి ఆశీర్వదించి విజయోస్తు అని దీవిస్తా అలాగే రెండవది సింహిక ఇది ఛాయాగ్రహిణి దానికి గ్రాహకం పేరు అది సముద్రంలో ఉంటుంది పైన ప్రయాణం గగనంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దేనినైనా సరే దాని యొక్క నీడ పడగానే నీడ మీద ఆ నీడను అనుసరించి దాన్ని లోపలికి లాగేస్తుంది దానికి ఛాయాగ్రాహకం పేరు మన ఛాయాగ్రాహకం వేరు సినిమా కూడా ఛాయాగ్రాహకం అని పేరు కెమెరా కూడా ఛాయాగ్రాహకం అని పేరు అంటే నీడను క్యాప్చర్ చేస్తుంది అనమాట అలాంటి లక్షణం దానికి ఎంత ఉందా అంటే అలాంటిది మన భూమండలం మీద ఒకటి అది బెర్ముడా ట్రాంగిల్ ఆ బెరుముడా ట్రయాంగిల్లో ఈ సింహిక ఉంది పైన ఏదైనా విమానం కనుక బెరుముడా ట్రయాంగిల్ నుంచి వెళితే అది వెంటనే లోపలికి లాగేస్తుంది ఆ విమానం అంతర్హితం అయిపోతుంది చనిపోతారు అందరూ కూడా మళ్ళీ కనపడదు విమానం నామరూపాలు లేకుండా పోతుంది ఇలాంటి సింహిక లక్షణం ఆ బెరుముడా ట్రయాంగిల్లో ఉంది దాన్ని పరిశోధించే పనిలో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారనుకోండి ఇదే లక్షణం సుందరకాండలో ఉంటుంది ఆ సింహిక హనుమంతుడిని ఆకర్షిస్తుంది ఆకర్షిస్తే చూస్తాడు దాని యొక్క తమోగుణ ధర్మాన్ని ఆ గ్రాహక శక్తిని భగ్నం చేయడానికి వెంటనే దాని యొక్క గహ్వరంలోకి దాని యొక్క హృదయంలోకి చేరేస్తాడు చేరి దాన్ని ఛేద విచ్ఛేదంగా అంటే ముక్కలు ముక్కలు చించేస్తాడు దాని శరీరం తుణా మళ్ళా ఎగిరి వెళ్ళిపోతాడు లంఘనాన్ని పూర్తి చేస్తాడు మొదటిది దాసోహం రెండవది సోహం జీవభావాన్ని అధిగమించాలి సోహంని పట్టుకో దివ్యత్వాన్ని అధిగమించాలి దాసోహంని పట్టుకో వైస్ వర్ష సద్గురుపాదాలని పట్టుకోవాలి దాసోహంని పట్టు ఈశ్వర శరణాదురవ్వాలి దాసోహం ని పట్టుకు కష్టసిద్ధులను అధిగమించాలి సోహంని ఇలా సాధకుడు ఏది ఎప్పుడు అవసరమైతే అప్పుడు సోహంగాను అప్పుడు దాసోహంగాను ఉండాలి ఈ రెండింటినీ స్వానుభవంలో ఎవరైతే కలిగి ఉంటారో ఏది ఎప్పుడు ఉపయోగించి అధిగమించాలో తెలిసిన వారెవరో వాళ్ళు తరిస్తారు దానికి సద్గురు బోధ అని పేరు ఇది ఇంతకి ఇందులో ఉన్న మర్మం ఇందులో ఏమిటంటే ఇలాలో సద్గురు బోధ నిరిగీన నరుని చేష్టలు కంటే ఇది చాలా ముఖ్యమైన సూచన అండి ఇందులో సద్గురు బోధ సద్గురు బోధ అంటే అందరు ఏదో చెప్తూ ఉంటారు రకరకాలైన పురాణాంతర్గతమైనటువంటి కథలు కానీ రామాయణం భారతం భాగవతం కానీ లేదా ఇతరత్ర మహానారాయణీయం కానీ లేదంటే ఇంకేదన్నా కావచ్చు ఏ స్రవంతైనా సరే సద్గురు బోధ అనేది ఎప్పుడుగా దాన్ని చెప్పబడుతుందంటే నీలో ఏ ఈ జ్ఞానం మేల్కొనేట్టు చేయాలి సద్గురుమూర్తి ఎప్పుడు దాసోహంగా ఉండాలి నువ్వు ఎప్పుడు సోహంగా ఉండాలి ఈ సత్యం నీకు బోధపడేట్టు చేయాలి అందుకు సాధన చేయమనేది స్వానుభవ నిర్ణయం ఉండాలి జ్ఞానానికి ఎప్పుడూ కూడా జ్ఞానం అంటే ఏమిటంటే ఇదే జ్ఞానం అంటే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని అధిగమించాలంటే నువ్వు దాసోహమనాలా సోహమనాలా అనాలా అలా జాగ్రత్తగా తెలిసి దాని అధిగమించాలి లేకుండా చేయాలి రహితం చేయాలి ముందు అతీతం అవ్వాలి తర్వాత రహితం చేయాలి ఈ రెండింటికి కలిపి సద్గురు బోధ అనిపే ఈ సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి బలం సద్గురు బోధలో ఉంటాం ఈ సామర్థ్యాన్ని బలం సద్గురు కృపలో ఉంటుంది అందరూ సద్గురుమూర్తిని ఆశ్రయించాము ఆశ్రయించామని అంటూ ఉంటాం ఈ ఆశ్రయించిన వారికి కలగవలసినటువంటిది ఏమిటా అంటే సద్గురు కృప ఈ దాసోహం ద్వారా అధిగమించాలి ఈ సోహం ద్వారా అధిగమించాలి ఈ కీలకం తెలియాలి గురు కీలకం అని పేరు ఈ గురు కీలకం తెలిసినటువంటి వాళ్ళే సత్శిష్యు కాబట్టి ఈ కదార్థంలో ఏం చెప్తున్నారు ఇలా సద్గురు బోధ ఇరిగిన నరుని చేష్టలు కంటే సద్గురు బోధౌట కనుగన ఎప్పుడైతే ఈ రెండు తెలిసినటువంటి వాడు ఈ రెండు స్వాధీనపడినటువంటి వాడు సద్గురుమూర్తి యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించి సద్గురుమూర్తితో ఐక్యతాసిద్ధిని పొందుతాడు ఈ సత్శిష్యుడు అట్టి ఐక్యతాసిద్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా గురుపుత్రులు గురుపుత్రుడికి గురువుకి అభేదం అటువంటి అభేద స్థితిలో ఉండి అఖండయురు కని నిర్జిస్తారు నిరసిస్తారు ఈశ్వరుడికి ఐదు ముఖాలు ముఖాలున్నాయి తత్పురుష వామదేవ అఘోర ఈశాన ఇలా వారికి పేర్లున్నాయి ఇదేమిటంటే ఈశ్వరుడు కూడా ఇన్ని పేర్లుంటాయి అనేక పేర్లున్నాయి అందులో బాగా ముఖ్యమైనటువంటివి తత్పురుష వామదేవ అఘోర ఈశాన పశుపతి నాథ్ అనేటటువంటి ముక్తిక్షేత్రం నేపాల్లో ఉంది దానికి ముక్తిధామం అని అక్కడ ఈశ్వరుడు పంచముఖాలతో ఉంటాడు ఐదవ ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఊర్ధ్వ గచ్చతి ఆ ఊర్ధ్వం వైపు చూస్తూ ఉంటుంది నాలుగు దిక్కులు నాలుగు ఉంటాయి తూర్పు వైపు తత్పురుష వామదేవ అఘోర దక్షిణామూర్తి ఈశాన ఈ ఈ దక్షిణామూర్తి రూపం చాలా ముఖ్యమైన ఆ ఊర్ధ్వరూపానికి దక్షిణామూర్తి రూపానికి వేరు ఈశాన దక్షిణామూర్తి కాబట్టి తత్పురుష వామదేవ అఘోర ఈశాన దక్షిణామూర్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రూపాలు ఈశ్వర స్వరూపాలు ఇలా జాగ్రత్తగా తెలియాలి ఈ దృష్టితో విశ్వాన్ని చూడాలి ఈ దృష్టితో అఖండ చూడాలి ఈ దృష్టితో బ్రహ్మాండాన్ని చూడాలి ఈ దృష్టితో పిండాన్ని చూడాలి ఈ దృష్టితో అణువు నుంచి మహత్త వరకు చూడాలి ఈశ్వరుడు ఎలా అయితే ఈ విశ్వాన్ని చూస్తున్నాడో సద్గురు బోధ చేత సత్శిష్యుడు సద్గురు హృదయాంతర్గత అర్హితుడై హృదయాంతర్హితుడై సద్గురు ఏ స్థితి ఎందు నిలకడ చెందున్నాడో అక్కడ నిలకడ చెంది ఆ దృష్టితో ఇలా చూడాలి చూస్తే అప్పుడు దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోగలిగేటటువంటి బలం సామర్థ్యం లభిస్తుంది ఆ మౌన వ్యాఖ్య అవబోధగా నీలో ప్రవహిస్తుంది ఈ సద్గురు బోధ అంటే రహస్యం ఇది ఈ రీతిగా ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏమైందట ఉళ్ళక్కి ఏమిటి ఉళ్ళక్కీ మొదటే చెప్పారు తల ఎత్తి చూడజాలూనే ఈ తల ఎత్తి చూడజాలునే అన్న దగ్గర నాకెప్పుడు కూడా ఆ నేపాల్ పశుపతి నాథ దర్శనం జరిగింది వెళ్ళాం కుటుంబ సమ సకుటుంబ సమేతంగా మా నాన్నగారు మమ్మల్ని తీసుకుని ముక్తిధామానికి అక్కడికి వెళ్ళి చూస్తే నాలుగు ద్వారాల వైపు నాలుగు ముఖాలు ఉంటాయి ఊర్ధ్వముఖంగా ఈ దక్షిణామూర్తి ఉంటుంది ఈ ఊర్ధ్వముఖంగా చూసేటటువంటి దక్షిణామూర్తి నన్ను బాగా ఆకర్షించింది అలాగే అక్కడ కాలభైరవ దర్శనం కూడా ఉంటుంది ఆ కాలభైరవ దర్శనం కూడా బాగా ఆకర్షించింది ఈ లక్షణం ఏమిటో తెలియాలి తెలియాలి తెలియాలి అని అనుకునేవాడిని తల ఎత్తి ఇదిటా తల ఎత్తి చూడటం అంటే ఎవరైనా మానవ జీవితం ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ విడ్డలు ఎలా ఉండాలి అని కోరుతారయ్యా అంటే తల ఎత్తి చూసేటట్టుగా ఉండాలైనా నిజీవితం అంటూ ఉండాలి అంటే సమున్మతమైనటువంటి వాడుగా ఉండాలి అంటే దాని అర్థం ఏడడుగులో ఎనిమిది అడుగులో పొడుగు ఉండాలి తాళవృక్షం అనేది కాదు తాడి చెట్టు వలే కాదు కానీ అతని యొక్క జీవనం ఎంత ఔన్నత్యంతో కలిగి ఉండాలయ్యా అంటే జనులందరూ అతనిని అనుసరించేటటువంటి దివ్యత్వాన్ని సద్గురు బోధని జన్మరాహిత్యాన్ని జీవన్ముక్తిని అనుభూతి చెందినటువంటి మహనీయుడైనటువంటి స్థితిగా మహానుభావుడైనటువంటి స్థితిగా అతని జీవనం ఉండాలి అని తల్లిదండ్రులు ఈశ్వరుని ఆరాధించి పిల్లల్ని అంటారు ఇది భారతీయ సాంప్రదాయం మన మీద సృష్టి కార్యంలో పునరుత్పత్తి కార్యంలో పాల్గొని పిల్లల్ని కనేటటువంటి పద్ధతి భారతీయ సాంప్రదాయంలో లేదు మన సాంప్రదాయం ఎంత పటిష్టమైనదయ్యా అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి సంవత్సర కాలం పాటు ఆ నూతన వధూవరులిద్దరూ యజ్ఞాశ్రయంగా యజ్ఞ విధితో సప్త ఋషి మండలాన్ని సాక్షిగా భావించి సూర్యచంద్రులను సాక్షిగా భావించి దీక్షతో ఆరాధన చేయాలి ఆరాధనాంతర్గతంగా తమను తరింపజేయగలిగేటటువంటి మహనీయుడు ఉద్భవించాలనే బల బలమైన ఆకాంక్షతో సృష్టి యజ్ఞం చేయాలి ఒక మహానుభావుడిని ఒక సాధు పొంగవుడిని ఒక ఋష్య బ్ర ఋషిని మహర్షిని బ్రహ్మనిష్ఠుడికి తల్లిగర్భం ఆశ్రయమయ్యేటట్లుగా ఆ దంపతులు ఇద్దరూ కూడా ఉత్తమమైన జీవనంతో ఆశ్రయాన్ని కల్పించాలి అటువంటి జీవికి ఆహ్వానం పలక అంత సామర్థ్యం ఆ వధూవరుల్లో ఏర్పడాలనే ఉద్దేశ్యంతో ఉన్నతమైనటువంటి సంస్కార ప్రక్రియలన్నీ సాంప్రదాయాలు ఏర్పరచబడ్డాయి అలా సప్తఋషి మండలాన్ని ధ్రువ మండలాన్ని పౌర్ణమి నాటి ఉదయం పౌర్ణమి నాటి తెల్లవారిన రాత్రి తదుపరి తెల్లవారిన రాత్రి నాడు చూడబడినటువంటి తెల తెలాబోయేటటువంటి వెలవెలాబోయేటటువంటి ఎరుకబలే కనబడుతున్నటువంటి పౌర్ణమి నాటి చంద్రుడు నిర్వాసనామౌన దీక్షకి సంజ్ఞారూపకమైనటువంటి బోధన అటువంటి దర్శనం అటువంటి దాసోహం సోహం అనబడేటటువంటి సద్గురు బోధ వీటన్నింటినీ ఒకే కండార్థంలో ఇమిక్షి తల ఎత్తి చూడజాలునే అల చీకటి ఎదుట నిల్చి అబ్ధాప్తుగళం కలవచ్చి మేల్కయందునగల చేష్టలు మ్రోల నిల్చి కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఇలాలో సద్గురు బోధనిరిగిన నరుని చేష్టలు కంటే అట్లనే ఎరుక కనుగొనగలదా ఈ సద్గురు బోధామృతంచేత పరిపూర్ణ దర్శనంచేత పరి అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఎవరైతే బయలును దర్శించారో మంత మంత్రత్రయ దీక్ష ద్వారా ఏమిటది ఏతన్మిద్యా శుద్ధవిత్కించిస్తి దీ మయా ఈ ఉత్తపడ్డబయలు ఏమీ లేదు నిర్మూలమే తా జ్ఞానా నాస్తి కలం మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు స్వప్ ప్రదీయమానా తథా అష్టధనూలలో గాని షోడావస్థలలో గాని పెండ బ్రహ్మాండాలలో కానీ ఈశ్వర పంచీకరణమునందు కానీ ఏర్పడుతున్నటువంటి సమస్తము కూడా కలలో తోచిన పద్ధతిగా లేనివి ఉళ్ళకి అనే నిర్ణయం ఎల్లకాలము ఉన్నది బయలు లేనిది ఎరుక హరి శ్రీ గురుభ్యో నమ హరి ణముద్య ఓ నస్ ఓిష్యో సహనా సహ నోభునక్తు సహర్యం కరవహైతే నవధీతమస్తు మా విద్విషావై ఓ శా శి శా స్వరు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురుపరబ్రహ్మణే నమీరుభ్యో నమ